పరిశుద్ధుడా ప్రేమ తండి దేవ గొప్ప రాజ గొప్ప ప్రభా నీ పాము కొందనాలు తండ్రి ఇంత మంచి అవకాశం మాకు అనుగురించినందుకు కొందనాలు రాజా ఏసయ్య ఎసయ్య మరి పొద్దున్న నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీ కొందనాలు తండ్రి నేను ఎసే మరి ఎంతో గొప్ప దేవుడో తండ్రి నేను ఎసే ప్రభావ కింద మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు నీకు వందలు తంపడం దినములు చెడ్డాగా ఉన్న ప్రభా సద్ది పోకుండా నేనేసే ప్రభా సమయాన్ని నేనే వృద్ధపరచకుండా ప్రభా సమయాన్ని కాపాడుకోమని తండ్రి నీకు వందనలు తంపడం అనేక రకీ స్వార్థ అందబడాలా తండ్రి ప్రభా అలాగే మామూలు తీర్చిదిద్దినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మరి నేసే నీ పేరు తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా నీ లోకమంతా అయోమయంగా నేను వేసే గలిబిలిగా ఉన్నది ఫైనాన్షియల్ ట్రబుల్స్ గా ఉన్నది తండ్రి నేను ఎ ప్రభా ఒక దేశానికి ఒక దేశానికి పడట్లేదు తండ్రి ప్రభా ప్రతి ఒక్క దేశానికి శాంతి సంబంధం దించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా మరి నన్నెసే మరి ఏ ఆరోధనలో పాల్గొంటున్నా ప్రతి ఒక్క ప్రదర్శన సిస్టమ్ దీవించి ఆస్వాదించండి వాళ్ళు టైం తీసుకొని వచ్చినందుకు నీకు ఎంతో మందనలేదు తండ్రి ప్రభా మరి ఆరాధన అంతే సమయంలో మాకు తోడి నీటిగా ఉన్నామని ఏ తండ్రి ఆమెన్ అన్న థ్యాంక్ అనురాగసయ్యా ఆనంద ఇసయ అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రిస్తు ఇసయ్యా అనురాగ ఇసయ్యా ఆనంద ఇసయ్యా అందరినీ ఒక రీతిగా ప్రేమించే క్రిస్తు ఇసయ్యా అనురాగా ఆనంద అందరినీ ఒకే రీతిగా ప్రేమించే కృష్ణ దిక్కులేకయున్న నన్ను చీర దిశను మక్కువతో స్వస్థపరిచి చక్కపరచెను దిక్కు ఉన్న నన్ను చీరది శెను మక్కువతో పక్క చేరి రెక్క పరచను నాచకులు వీడను చక్క పరచను నాచకులు వీడను నేను ఎక్కడ ఉన్నా పక్కన ఇవే నేను ఎక్కడ ఉన్నానా ఆ ఓ ఆ ఓ అనురగాసయ్య ఆనందయ్య అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రీస్త ఇసయ్యా అనురాగ ఇసయ్య ఆనంద ఇసయ్య అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రీస్త ఇసయ్యాగి ఉన్న జనులలో ముందు చేరితే దాగిదాగి ప్రభ వస్త్రం చింగు తాగితే ముగన్న జను ముందు చేరితి దాగి దాగి ప్రభు వస్త్రం చెంగితాకి ఆగిపోయను నా రక్తదారలు ఆగిపోయను నా రక్తదారలు నేన్ సాగిపోదను నా ప్రభు నిరెంబి నేను నా ప్రభు నిరంబయా ఓ ఆ అనురాగసయ్య ఆనంద ఎసయ్య అందరినీ ఒకే రీతిగా ప్రేమించే క్రిస్తు ఇసయ్యా ఏచియ చి కన్నీళ్ళతో కాలు కడిగితే నా ముచ్చటైన కురులతో కాలు తుచితి ఏచియ చి కన్నీళ్లతో కాలు నా ముచ్చటైన కురులతో కాలు ముద్దులు పెడితే పరిశుద్ధ పాదము ముద్దులు పెడితే పరిశుద్ధ పాదము నా పాపముళ్ళల్ని క్షమీగించినప్పుడే నా పాపముళ్ళన్నీ క్షమీగించినప్పుడే ఓ అనురాగా ఆనంద ఇసయ అందరి నీవు కేరీగా ప్రేమించే క్రైస్తు ఎసయ్యా అనురాధ ఎసయ్యంగా ఎసయ్య అందరి నీవు కేరీగా ప్రేమించే క్రైస్త ఎసయ్యైజ్ థ్యాంక్ యూ అన్నై అన్న థ్యాంక్ యూ సో మచ్ నేను ఎల్లప్పుడు ఎహోవాను సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా అంతాన మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచుకే తన చిత్తమును తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్థుతించుట మానను ఆరాధనాపను స్థుతించుట మానను స్తించుట మానను కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చేజారినా కన్నీలే పానములైనా కఠిన దుఃఖ బాధలైనా స్థితిగతులే మారిన అవకాశం చే జారిన మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు ఏసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ అంతా ఆరాధన ఏసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుట మానను ఆరాధనాపను శృతించుట మానను ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఆసులన్ని కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఏహో వాయిచ్చను ఏహో తీసుకొనెను ఏవా ఈచను ఏహో వా తీసుకొనెను ఆయన నామ మునకే స్తు కలుగుగా ఆయన నామ మునకే స్తు కలుగుగా అంతాన మేలుకే ఆరాధనకే అంత నమికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతించుటమానను ఆరాధనాపను శృతి చుటమానను శృతి చుటమానను సంకల్పాన పిలుపొంది నిన్ను ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును యేసుని స్వారూప్యము నేను పొందాలని యేసు నీ స్వారూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన శిలువకై అనుమతించినాయి విలువైన శిలువకై అంత మేలుకే ఆరాధన యేసుకే అంతాన మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను శృతి చుట మానను ఆరాధనాపను శుతించుటమానను శృతి చుట మానను నేను ఎల్లప్పుడూ యహోవాను సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేను ఇల్లప్పుడు సన్నితించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా ఆరాధన యేసుకే అంతా తన చిత్తమునకు తల వంచి కన చిత్తమునకు తలవంచితే వంచితే ఆరాధనాపను శృతి చుట మానను ఆరాధనాపను శృతి చుట మానను శృతి మానను హలో థ్యాంక్ బ్రదర్ మన మధ్యలో దీప సిస్టర్ గారు మనకు వాక్యం పంచుకుంటారు అన్న శామ్స్ థర్టీ నాలుగో వచ్చినము ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాము పరిశుధర ప్రేమల దేవా కృపల తండ్రి దేవా యేసు ప్రభ నీకు లెక్కలేని వందనాలు ప్రభా కృతజ్ఞత స్థుతులు స్తోత హలళీ రజా పరిశుధ్ర వరకు సర్వాధికారి నీకే వందనాల ప్రభా దేవాసూ ప్రభ మరి యొక్క సమయంలో ప్రభ నీ యొక్క మా మొదలు జరిగినాయి అని మేము విశ్వసిస్తున్నాం మేము నమ్ముతున్నాం ప్రభా అదే రీతిగా ప్రభా మరి వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా మరి పరులోక జ్ఞానం మాకు దాయిచ్చేయండి ప్రభా మాకున్న సొంత తలంపులు సొంత ఆలోచన అన్నింటినీ ప్రభ యేసు కృష్ణ నామంలో కొట్టివేసి ప్రభా నీ యొక్క తలంపులకు ప్రభా చోటుచి నడుచుకుంటాం ప్రభా మరి నీ యొక్క తలంపుల చితమంలో నడిపించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయేస ప్రభా మరి మీరేమో ప్రభా నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తాం ప్రభా దేవాసూ ప్రభ మరి పలు ఒక జ్ఞానం మరి వాక్యం ధ్యానిస్తున్నగా ప్రభా ప్రతి వాక్యాన్ని కూడా ప్రభా మరుదల్పన మేము రాసుకొని ఉండాలి ప్రభా ఆ వాక్యాన్ని మేము పాటించే వారు ఎలాగా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి దివాస ప్రభావ మరి ప్రతి ఒక్క ఆటం ప్రభా ప్రతి ఒక్క ఆర్థం కానీ ఏచుకృసు నామంలో గద్దించుకోటి వేసి ప్రభావ మరి నీ యొక్క పరిశుద్ధించమకు నడిపింపు దయచేయమని ఏచుకృసు నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆమె సైన్స్ అందులో ఫోర్త్ వచ్చినాం చూసుకుంటే ఎహోవా నా అంతము ఎటులా ఉన్నది నా దినములో ప్రయా సమానము ఎంత ఎత్త నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొను గురుచున్నాను నా దినము పరిమాణము నీవుతంగా చేసి ఉన్నావు నీ సన్నిధి నా ఆయుష్కార్యములను లేనై ఉన్నది ఎంత స్థిరమైనయో ప్రతి కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు దావిదు కీర్తన కాబట్టి దావిదు దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుణ్ణి ఆయన ప్రశ్న వేస్తున్నాడు దేవుని తోటే ఆయన అంటే ఆయన జీవిత ఏ విధంగా జీవించినడు ఆయన ఎట్లా నడుచుకుంటున్నాడు ఆయన బ్రతుకు దినం ఏంటిది నేను ఏ విధంగా నడుచుకోవాలా అని ప్రతి రోజు ఆయన దేవుని యొక్క సన్నిధిలో అడిగినప్పుడు దేవుని అడుగుతున్నాడు దేవు అంతము ఎటులా ఉన్నది అది నాకు బయలుపరచు ప్రభాని తెలియజేయమని అడుగుతున్నాడు ఎందుకంటే దావిదు కోసం మనకు అందరికీ తెలిసిందే దావిదు చేసిన తప్పు అది చాలా ఘోరమైనది అయినా ఆయన పచ్చితాపడ్డాడు అని చేసిన తప్పు ఏంటంటే ఏ స్త్రీతో అయితే ఆయన ఆ మిస్బిహేవ్ గా చేశాడో ఆ స్త్రీ భర్తని చంపడమే ఘోరమైన పాపము అంటే ఆ మనిషి బ్రతుకుంటే అది వేరే కానీ యాక్చువల్లీ తను ఏ స్త్రీతో అయితే మోసమైన చూపుల ద్వారా ఆయన పడిపోయినాడో తిరిగి వాళ్ళ హస్బెండ్ ని మళ్ళీ చంపడం అంటే అది ఘోరమైన పాపము అంటే అక్కడ తలుచుకుంటే ఒకటే జ్ఞాపకం చేసుకుంటుంది ఎప్పుడు ఆ పచ్చితప్ప పడినాక అప్పుడు ఆయన హృదయంలో బాధపడుతున్నాడు నేను ఎంత ఘోరమైన తప్పు చేశాను ఇద్దరు విషయంలో భార్య భర్తల విషయంలో నేను తప్పు ఇద్దరు విషయంలో అంటే మెయిన్ గా ఒక ప్రాణం తీయడం అంటే చాలా ఘోరమైనది కదా లోకంలో ఎన్నో తప్పులు చేస్తుంది ఎవరు క్షమిస్తాడు కానీ ఆ ప్రాణము తీసే అధికారం లేదు కానీ ఆ ప్రాణము ఆయనే ఆ వెళ్ళేటప్పుడు ఎవరైతే ఫ్రంట్ నిల్చుంటారో వాళ్ళకి కప్పచెప్పించి లెటర్ ఆపించి ఈ స్టోరీ అంతా మనకు తెలిసింది ఆ పర్సన్ని చంపపీయడము ఇలా జరిగిపోవడం స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ ఆయన బాగా పచ్చితా ఎక్కడ పడ్డాడంటే ఒక ప్రాణాన్ని తీసేసిన దావిదు ఒక ప్రాణాన్ని తీసేనందుకు ఆయన చాలా బాధపడ్డాడు దావిదు అట్లని దేవుని యొక్క కూడా ఆయన గోజారుతున్నాడు ప్రభా న ప్రతి తప్పుని క్షమించు ప్రభు అయితే అది తలుచుకుంటూ ఆయన ప్రాధం చేస్తూ ఉంటే ఇక్కడ దేవుడు ఆయన విషయంలో మరి దేవుణ్ణి అడుగుతున్నారు యహోవన అంతమూ ఎటులో ఉన్నది నా దినములు ప్రమాణము ప్రమాణము ఎంతదయి నాకు తెలుపుము నా ఆయు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని చున్నాను చూడండి ఆ మనము దినమంతా తిరుగుతాము చేస్తాము అక్కడికి పరిగెత్తుతాము అనే సమయం దగ్గరలో ఉందని తెలుసు తెలిసినాక కూడా ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ సరైన మార్గం చూ సరైన మార్గంలో వెళ్లకుండా చేద్దాంలే చేద్దాంలే అనుకుంటా మనము ఎట్లంటే ఆ న్యాచురల్ మనం బ్రతకడానికి ప్రతిదీ చేసుకోగలుగుతున్నాం కానీ ఆత్మీయమైన పరిస్థితిలో చూసుకుంటే అది మధ్యలో వారే ఆగిపోతుంది వెళ్దాంలే అని ఒక స్టెప్ ముందుకు వెళ్ళకపోతున్నాము ప్రార్థన చేద్దాంలే అని అనుకుంటాం ఒక స్టెప్ ముందుకు వెళ్ళకపోతున్నాము అట్లా చూసుకుంటే ఎట్లా అంటే లోకంలో బ్రతికేదిగా మాత్రం బాగానే బ్రతుకుతున్నారు బాగానే వెళ్ళిపోతున్నారు కని ఆత్మీయమైన పరిస్థితికి వచ్చేసరికి చెద్దంలే ఆగిపోతున్నాం అట్లా ఆ విధంగా వెళ్ళిపోతుంది అంటే మన ఆత్మీయమైన జీవితంలో పోరాటం మనకు ఉంది కాబట్టి మనం కూడా దేవుణ్ణి అడుగు అంటే దేవుడికి ప్రతి రోజు మనం ఎట్లా జీవిస్తున్నామో మనం ఎట్లా నడుచుకుంటున్నాం మన బిహేవియర్ ఏంటిది ఆత్మీయమైన జీవితంలో మనం ఎట్లా ఉన్నామో అది తెలుసుకోవడానికి మనం కూడా దేవుణ్ణి అడగాల ఎందుకంటే ఆయన ప్రతిదీ బయలుపరిచే దేవుడు మన చావైనా మన బ్రతుకైనా మనం జీవించేది ప్రతి అడుగులు ఆయన తెలిసివేసి ప్రభుకి ఆయన కళ్ళ ముందు నుంచి మనం ఎక్కడ తప్పించుకోలేం కాబట్టి ప్రతిదీ ఆయన నడితే అనే చూపించే దేవుడు కాబట్టి ఆ సమయంలో దావిది అడుగుతున్నాడు మరి ఆయన దినం ఇలాంటిది ఆ ఎందుకంటే నాకు ఆ ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు దేవుడు పాట జ్ఞాపకం చేసిన బ్రతుకు దినముల లెక్కింప నేర్పమని కదా అంటే బ్రతుకు దినము ఉన్నంత వరకు మనకు దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు అడు గడుగున మనకు నేర్పిస్తుంటాడు ఎప్పుడు అంటే ఆయన విశ్రాంతిలో మనం ఎంటైన్ అయినప్పుడు మనకున్న సమస్తము భారము అంతా ఏజ్ ప్రభు వేసినప్పుడు దేవుని కంప్లీట్ గా ఆధారపడినప్పుడు ఆయన డెఫినెట్ గా మనం వెళ్ళే షోజ్ మనం ఏ మార్గంను చూజ్ చేసుకుంటున్నామో మనం ఎట్టు నడుచుకుంటున్నామో ప్రతిదీ దేవుడు మనకు తోడై ఉండడం నడిపిస్తాడు ఎందుకంటే ఆయన మనం అడుగుతున్నాం దేవమ్మా బ్రతుకు దినము నేర్పించమని కదా అంత ఉంది అవన్నీ తెలుసుకోవాలి అంటే ఆ మొన్న రీసెంట్ గా మా ఫ్రెండ్ రూపా ప్రార్థన ఫోన్ చేసామంట మా ఫ్రెండ్ ఒక ఆమె తను ఎంత బాధపడుతుందంటే తన లైఫ్ లో చాలా బాధపడుతుంది తనకి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు ఏడు వస్తుంది నా దగ్గర నేను ఎంత ఓదార్చినా ఆమెకి తృప్తి లేదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యం పట్టుకొని ఆమెకు చెప్తున్నా ఆమె మైండ్ అట్లా అయిపోయింది ఆమె కోసం నేను చెప్తాను అన్ని చేస్తూ అప్పుడు నాకు ఆమె చెప్పే వర్డ్సెస్ ఎట్లా ఉన్నాయంటే ఆ తనకు బాగా ఫోన్ ఫోబియా అనేది ఉంది ఆ ఇంకొకటి ఏంటంటే ఆమె ప్రతిదీ ఊహించుకుంటుందో మరి ఏం చేస్తుందో నాకు అంత క్లారిటీగా తెలియట్లేదు కానీ ఆమె ఏమంటుందంటే హ్యాకర్స్ నన్ను హ్యాక్ చేస్తున్నారు వాళ్ళందరు నన్ను ఈ విధంగా పీడిస్తున్నారు ఇవన్నీ చెప్పేసరికి నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది ఒక పరిస్థితిలో ఇలాంటిది నేను చూశాను రెండో కేసులు ఇది మూడో కేసు నేను చూస్తున్నా ఆ అది నాకు అర్థమైపోతుంది నువ్వు చెప్పింది ప్రతిదాని తనకు డైరెక్ట్ గా కూడా చెప్పేసిన నేను కానీ ఆమె ఎట్లా చాలా దుఃఖపడుతుంది చాలా బాధలుంది వేదనలో ఉంది ఆ ఎంత చెప్పినా తను ఏం చేసుకోలేకపోతుంది దేవుని యొక్క వాక్యం పదే పదే తనకి జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేస్తూనే ఉన్నా ఆమె ఒక వర్డ్ చెప్తుంది ఏమని చెప్తుంది అందులో పొలిటికల్ లీడర్స్ అందరూ కల్సే ఉన్నారు అదంతా క్రైస్తవులే చేస్తున్నారు అని అంటుంది అంటే ఆమె మైండ్ ఆ విధంగా అయిపోయింది నా లైఫ్ ఇట్లా ఉందని చెప్తున్న ఆమెనే అంటే నా విషయంలో కదా తన విషయంలోనే చెప్తుంది తన విషయంలో ఎవరు నా కోసం సమాధి చేసి పెట్టినారు నన్ను అందులో చంపేసి అంటున్నా ఇట్లా చంపుతా అంటున్నా నన్ను అట్లా చంపుతా అంతగానం చెప్తుంటే నేను ఒకటే మాట చెప్పిన తనకి యోబు విషయంలో జ్ఞాపకం చేసినాను యోబుకి ప్రతి సమస్య వచ్చింది తను కూడా ఆత్మీయమైన యుద్ధం చేసినాడు శరీరకరంగా ఆత్మీయంగా రెండింటి ఆయన యుద్ధంలో విజయం పొందినడు ఎందుకనంటే ప్రతి కష్టము నష్టము ఆయన భరించడు ప్రతిదీ దేవుడు ఆజ్నేస్తేనే ఆ సమస్య మన దగ్గరికి వస్తుంది ఆయన ఆజ్నే ఇబ్బంది ఏది మనకి రాదు అని తనకు ఆ విధంగా చెప్పినను ఆత్మీయమైన జీవితంలో కూడా అది యుద్ధము ఆ యుద్ధంలో నువ్వు ఎఫిషియన్స్ లో మనకు సిక్స్త్ చాప్టర్ లో ఉన్న వాక్యం కూడా తనకు జ్ఞాపకం చేస్తున్నా ప్రతిదీ జ్ఞాపకం చేస్తూనే ఉన్నా ఎందుకు అనంటే ఆమె అంత నలిగిపోతుంది ఆ ఒకటే మాట అన్న వాళ్ళు ఎంతమంది హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు నాకు అది పెద్ద సైనా అది నాకు అర్థమైపోయింది నేను చెప్పగలుగుతాను అని తను ఇవన్నీ చెప్తుంది నాకు ఆమె చెప్తుంటే నాకు ఎప్పుడైతే అన్న మనకు వాక్యాల హెచ్చరిస్తుంటారు కదా చంద్రశేఖర్ అన్న ఇది సర్పము ఇది తేలు ఇవి అవి అంటే నాకు ఆమె చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా అవన్నీ ప్రకటనలు ఉన్నాయో తెలిసిపోయినాయి అట్లా చెప్పేస్తుంది అన్ని కానీ ఆమెకి ఎంత చెప్పినా అర్థం అవతలేదు ఆమె సత్యని చెప్పినప్పుడు ఆమె పట్టించుకోలేకపోతుంది ఆమె ఏమంటుంది నా ప్రాణం ఆమె హ్యాకర్స్ నన్ను ఈ విధంగా అంటున్నారు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు నువ్వు చచ్చిపోయినావు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు ఉత్త చేతులతో పోతావు అని అంటుంది ఆమె అనేసరికి నాకు అవన్నీ పాయింట్స్ టకా వాటికి దేవుడు తక్షణమే వాక్యాలు చూపిస్తున్నాను ఆమెకి చెప్తానే ఉన్నా నువ్వు ఇవన్నీ వదిలేసాయి దేవుని యొక్క సేవకో అని ఆమెకి చెప్పి నా ఆమెకు హెచ్చరించిన అంటుంది దేవుడు నాకేం విలువలే సేవక అని నేను దేవుడు ఎప్పుడో నేను చూజ్ చేసుకున్నా ఎప్పుడో నేను పిలిచింది నువ్వు సేవకి వెళ్ళి ఇలాంటి సమస్యలు వెళ్ళిపోతాయని కూడా తను చెప్పినాను ఇంకా ఏడ్చింది ఏడ్చింది ఏడ్చింది ఇంకా దేవుని యొక్క వాక్యం హెచ్చరించుతానే ఉన్నా చెప్తూనే ఉన్నా ఒక్కటి ఏంటంటే మనం తలలింపుల ద్వారానే మూర్చపోతాము అంటే మన బ్రతుకు దినములు ఎట్లా ఉండాలి మనం ఎట్లా నడుచుకోవాలి మనం ఆత్మీయమైన జీవితంలో ఎట్లా ఉండాలో ఆమెకి ఈ వాక్యాల ద్వారా తెలియజేస్తున్నా అనమాట కొన్ని వాక్యాలను తనకి నేను బయ దేవుడు ప్రతి వాక్యాలు ఆమెకు చెప్పుకుంటేనే అంటే గొప్పతనం కోసం నేను అంటలేను ఆమె హృదయంలో ఎంత బాధపడుతుంది ఆమె ఆత్మీయమైన పరిస్థితి ఎట్లా ఉంది నాకు ఆ టైంలో ఈ వాక్యలు జ్ఞాపకం వస్తున్నాయి ఆమె చెప్తే కూడా ఎట్లా అంటే నేనేమైనా మిస్టేక్ చేస్తున్నానా అన్నట్లే మాట్లాడతారు నేనైనా ఫస్ట్ నీ పాపక్షేమ దేవస్థానిధిలో ఒప్పుకో ఇవన్నీ నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఏడుస్తుంది కానీ ఆమె యుద్ధం చేస్తుంది దృష్టంతో ఆమె ఇవన్నీ క్లియర్గా అర్థమైపోతున్నాయి ఆమె డైరెక్ట్ చెప్తే ఏడ ఏడ బాధపడుతుంది అని అనుకునే లాస్ట్కి నేనైతే ఇంకా దేవుని యొక్క ఆత్మహత్య నడిపింపబడుతున్నాను కాబట్టి ఆ డైరెక్ట్ గా చెప్పేసిన నువ్వు హ్యాకర్ సాకస్ అనే వాళ్ళంతా నీకు మొత్తం అది సైనా సైతంలో ఆమె ప్రతి దేశం నుంచి నా మీద ఎగబడుతున్నారు నా మీద నింద మోపుతున్నారు అని తను చెప్తుంది నేనైనా నీ బ్రతుకు దినములు ప్రతిదీ దేవుళ్ళు లెక్క చేస్తాడు ఇవన్నీ నీకు ఎవరైతే హ్యాకర్ సాకస్ అంటారు వాళ్ళు వదిలేసాయి ఒకటే నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు మనకు శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడు ఆ ప్రార్థన నీ లైఫ్ లో అంటే ఆ వాక్యం నీ లైఫ్ లో నెరవేరాలని ప్రార్థన చేసుకో కూడా తనకు చెప్పిన సర్వంగా కవచం కూడా నువ్వు ధరించుకో ఈ విధంగా తనకు బలపరిచి బలపరిచి బలపరిచి లాస్ట్ కి తను ఆ నిజమే లే అని అనుకుంటుంది ఇంకా లాస్ట్ సరేలే సరేలే ఎందుకంటే తనకి ఎన్నిసార్లు చెప్పినాను ప్రార్థన పెట్టించుకో ప్రేయర్ మీటింగ్ పెట్టించుకో వాళ్ళకి ఇంటికి ప్రార్థన చేసిపోయే వాళ్ళు కూడా ఆ సరైన వాళ్ళు కూడా రావట్లేరు అది కూడా తన దేవుడు బయపరిచినని చెప్తుంది నేను తన కదే చెప్పిన నీ ప్రతి బ్రతుకు దినము ఏదైనా గానీ ప్రతి సమస్య వస్తుంది వాటి మీద నీకు విజయం పొందడానికి దేవుని యొక్క పరిశుధాత్మ పొందుకో ఎందుకనంటే ఆత్మీయమైన యుద్ధం జరుగుతుంది కాబట్టి నువ్వు ఏ విషయంలో భయపడకు మేము ప్రార్థనలో పెడతాము బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికి కూడా నేను చెప్తానని కూడా చెప్పినాను ఎందుకంటే ఆమె నా ప్రాణం ఏడబోతుందేమో అని ఆమె అట్లా బాధపడుతుంది నేనైనా నీ ప్రాణం తీ తీయడానికి అధికారం ఎవరికి లేదు యోబు విషయంలో కూడా అంత ఎదుడో అంత శోధన పెట్టినా అంత ఇది చేసినాక కూడా యోబు ప్రాణం పోలేదు నీ ప్రాణం కూడా ఏం పోదు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు మన బ్రతుకు ఏ విధంగా ఉందో అవన్నిటికీ లెక్క దేవుడు వేసాడు పైన దేవుడు వేసి ప్రభు చూసాడు అని తనకు ప్రతిదీ చెప్పుకుంటేనే వచ్చిన ఎందుకు నేను తన లైఫ్ లో అనుభవించే ప్రతిదీ చాలా ఏడుస్తుంది ఆమె లైఫ్ ఇంకా సెటిల్మెంట్ కూడా కాలేదు ఆమె అంత దుఃఖపడుతుంది అంత బాధపడుతుంది ఆ ఎట్లా అంటే ఆమె మొత్తం మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది డిప్రెషన్కి వెళ్ళిపోయింది తను ఎట్లా అంటే ప్రతిదీ మరి ఏందేమో తెలియదు నాకు కళ్ళ అంటుంది నేనైనా మీ మమ్మీ మీ డాడీకి ఎవరికి కనపడట్లేదు నీకు మాత్రం కనిపిస్తుంది అని తను అందులోకించి బయటకు వచ్చేలాగా కూడా నేను క్వశ్చన్స్ వేసినాను అయినా ఇంకా అదే విధంగా ఉంది ఒకసారి ఆమె కోసం కూడా మీరు ప్రార్థనలు పెట్టండి ఎందుకంటే ప్రతి బ్రతుకు దినములు ఏవైనా కానీ దేవుడే లెక్క చేస్తాడో ఆయన కంటి నుంచి మనం ఎక్కడ దాగలేమో మన ఏంటంటే మనం నడుచుకునే బిహేవియర్ ఏ విధంగా ఉందో ఆ ప్రతిదీ దేవుడు లెక్క కాబట్టి మన ఆత్మీయమైన జీవితం బలపడడానికే దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తుంటాడని తనతో చెప్పినాం మీ ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఈ వాక్యంలో ఎందుకు నాకు దేవుడు జ్ఞాపకం చేశాడంటే మనం దేవుని యొక్క విశ్రాంతిలో ఉంటే ఎలాంటి సమస్యలు వచ్చినా మనం విజయం పొందగలుగుతాము కానీ మనము ఎక్కడ పడిపోతాము మనం బ్రతుకు దినంలో ఆ ఎల్లప్పుడూ నా దినములు ప్రా ఎంత ఎన్నదో నాకు తెలుపు అని కదా నా ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని చున్నాను నేను దేని కొరకు మనం దేని కొరకు మనం కనపట కనిపెట్టాల్సింది ఒకటే మన దేవుని యొక్క వాక్యాన్ని కనిపెడుతూనే ఉండాలా ఆయన వాక్యం కనిపెట్టినా కొద్దికి ఆ దేవుడు ఇంకా మనకు బయలుపరుస్తూ ఉంటాడు ఇంకా మన సేవ జీవితంలో మనం వెళ్తాము కొన్ని ఆత్మలో దేవుడు మనకు అప్పచెప్పినప్పుడు ఒక్కొక్క ఆత్మ ఏ విధంగా నడుచుకుంటుంది వాళ్ళు దేవుణ్ణిలో నడిచినరా లేదా ఇవన్నీ కూడా మనకు దేవుడు అట్లా కూడా బయలుపరుస్తూ ఉంటాడు అనమాట అందుకే ఫస్ట్ మనం కనిపెట్టాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యాలు దినదినం చదవాలా ఆయన రాకడం కోసం మనం కనిపెడుతూ ఉండాలా నేను నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమంలన్నిటి నుండి నన్ను విడిపింపుము చూడండి ఆ ఏ మనిషి తప్పు చేయకుండా ఉండలేడు డైలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాను చిమ్మప్పని అడుగుతాము మళ్ళీ తప్పులు చేస్తుంటాము మనలో ఎంతో పాపము నుంచి మనం బయటకు పడ్డాము కానీ మన ఎప్పుడు ఆ దేవుని యొక్క బల్లల్లో మనం పాల్పొందినప్పుడు ఆ క్షణమే దేవుని సన్నిధిలో ప్రతి పాపం క్షాపములు అన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటాము అంటే దేవ ఈ రోజు ఈ తప్పు పని చేశాను నన్ను క్షమించు ప్రభాని ఆ రోజు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాము తర్వాత బళ్ళ తినడం స్టార్ట్ చేస్తాము చేసిన నెక్స్ట్ డే నుంచి మళ్ళా అది రిపీట్ చేయకుండా చూసుకోవాలా కదా మన అతిక్రమంలో అంటే మనం చేసిన ప్రతి పాపాన్ని మనం తొలగించుకుంటున్నాము ఎట్లా అంటే దేవుడు ఇచ్చిన బళ్ళ ద్వారా ఆయన ఇచ్చిన శరీరము ఆయన ఇచ్చిన రక్తం ద్వారా మనం ప్రతి పాపాన్ని కడిగి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటున్నాము ఇంకోసారి తప్పు పని చేయదని మళ్ళా రిపీటెడ్ గా తప్పు పనిచేస్తే అది అతిక్రమం కిందికే వెళ్ళిపోతుంది అందుకే అలాంటి నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా అని దావిదు దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతున్నాడు ఎందుకంటే నేను ఈ వాక్యం చదివినప్పుడు దేవుడు హెబ్రి గ్రంథంలో కూడా చూపించాను ఆ అంటే మనం దేవునిలో కరెక్ట్ గా మన అంటే ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండి ఆయన సందర్భంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన చిన్న బిడ్డగా మన సీకరింపబడినప్పుడు ఇట్లా చెప్తున్న ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు అనమాట దుస్తుడు మనం ఏ విధంగా శోధిస్తుందంటే మనకు హెబ్రిలో తెలిసిపోతుంది దేవుని యొక్క విశ్రాంతిలో మనం ఎంటర్ అయినాక మనకు ఫస్ట్ శోధన ఏ విధంగా వస్తుందంటే తలంపుల ద్వారానే మోసపోతుంటాము ఎట్లా తలంపులకు కలగడము పల్లని ఇప్పుడు మనకు యోహాన్ స్వార్తలకు ఉంటుంది ఫస్ట్ యోహన్ చాప్టలో ఫస్ట్ యోహాన్ అనుకుంటాం ఫస్ట్ యువన సెకండ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చడంలో మనకు ఉంటది ఎట్లంటే ఈ లోకంలో ఏది అయినా కానీ మన కళ్ళకు ఏది కనిపించినా అది మనం ఇష్టపడతూ ఉంటాము అట్లా ఇష్టపడడం వల్ల అది ఏమైపోతుందంటే మన తలంపులు తెలియపోయడం వల్ల మనం ఎట్లా అంటే తప్పులెలా పడుతుంటాము ఆ తప్పులెలా పడద్దు అంటే మన తలంపులకు మనం చోటు ఇవ్వద్దు దేవుని యొక్క తలంపులకు చోటు ఇచ్చి నడుచుకోవాల ఎందుకంటే శరీరాశ నేత్రాశ జీవోపు ఇది మనలో ఉండదు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆ ఈ లోకంలో ఆ ఫస్ట్ యోహన్ సెకండ్ చాప్టర్ ఫిఫ్టీన్త్ వచ్చిన ఉంటది ఈ లోకం ఆయనను లోకంలో ఉన్న వాటిని అయినా ప్రేమించకొని లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో లేనట్టు కదా అంటే ఈ లోకాన్ని ప్రేమించిన ప్రతి వారు ఎట్లా అంటే మోసపోతూనే ఉంటారు చూడకి కండకి అట్రాక్షన్ గా ఉంటది కానీ తల్లెంపుల చేత మోసపోతుంటారు ఎందుకంటే అప్పుడే ఆ క్షణమే వాళ్ళు ఊహించుకున్నప్పుడు వాళ్ళ అక్షణమే వాళ్ళు ఆ ధ్యాని ప్రతిది వాళ్ళు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ శరీరాశలో నేత్రాశిలో జీవపడమం అనేది వాళ్ళలో ఉండిపోతే కాబట్టి లోకానికి చోటిస్తా ఉంటారు అలాంటి వాళ్ళు అందుకే దేవుడు మనకు ఫస్ట్ వ్యూహాను సెకండ్ చాప్టర్ లో ఫోర్టీన్త్ వచ్చిన అంటారు ఆ చిన్న పిల్లలారా మీరు తండ్రి ఎరిగి ఉన్నారు మీకు రాయిచున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను యవనసుల నుండి మీరు బలవంతులై దేవుని యొక్క వాక్యము మీ అందు నిలిచి ఉన్నది మీరు దుస్తుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను కాబట్టి ఇక్కడ దేవుడు ఎందుకు రాయిచున్నాడు అని అంటే చిన్న పిల్లలుగా దేవుడు ఆయన ముద్ర వేసుకున్నాక ఆయన సాగునప్పుడు దేవుణంలో మనం వెళ్ళేటప్పుడు మనకు దుష్టుడు బాణం వేసేది మన తలంపుల చేతనే ఎందుకంటే అది ఎబ్రి ఫోర్త్ చాప్టర్ లో మనకు ఉంటది ఆ ఎబ్రి ఫోర్త్ చాప్టర్ మొత్తం చదవండి ఆయన విశ్రాంతి కోసం చెప్తాడు ఆ విశ్రాంతిలోకి ఎంటర్ దేవుడు అక్కడే మనకు బాధపరుస్తాడు ఎట్లా అంటే ఆ మనం విశ్రాంతిలో ప్రవేశిస్తూనే ఉన్నాం కానీ మనకు తెలియకుండానే ఆలోచన ద్వారా మోసపోతామని అందులో అక్కడ రాసి ఉంటది హెబ్రీ ఫోర్త్ చాప్టర్ లో మొత్తం కంప్లీట్ గా చదవండి అర్థమైపోతుంది ఇక్కడ మళ్ళీ దేవుణ్ణి ఆయన అడుగుతున్నాడు కదా మరి కీర్తనలో తొంభై ట్వెల్త్ చాప్టర్ మరి ఆయన డైసస్ కోసం అడిగినాడు నెక్స్ట్ దేవుని యొక్క వాక్యాన్ని కనిపెట్టమని చెప్తున్నాడు ఎందుకంటే దేవుని పైన నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి మనలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకోవడానికి ఆయన సన్నిధిలో ఎప్పుడు విడుదల పొందడం అంటే పాపం నుంచి విడుదల పొందడానికి ఆయన సన్నిధిలో ఎవ్రీడే మనము ప్రార్థనలో పెట్టుకోవాలా సెకండ్ పాయింట్ అది థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తేనే ఆ ఎక్కడ పోయినా అంటే విశ్రాంతిలో ప్రవేశించినంత మాత్రమే సమస్యలు రావని కాదు దేవుని యొక్క విశ్రాంతిలో మనం వెళ్ళినప్పుడు ప్రతి సమస్యను విజయం పొందడానికి వాటన్నిటి మీద దేవుడు మనకి శత్రుబలం మీద అధికారం అనుగ్రహించుకున్నడం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మనకు విజయం అనేది ఉంటుంది ఆ విజయంలో మనం అంటే సమస్య వచ్చింది ఆ సమస్యను జయించే మనం ముందుకు వెళ్ళగలుగుతాము కాబట్టి దేవుడు అదే చెప్తున్నాడు ప్రతి ఆలోచన ద్వారా మనం మోసపోవద్దని అందుకే మన తలంపులు కొట్టేసుకొని దేవుని తలంపులకు చోటించి నడుచుకోవాలా ఇక్కడ నైన్ చాప్టర్ వెళ్తే వచ్చినా మాకు జ్ఞా జ్ఞాన హృదయమో కలగ కలుగునట్లుగా చేయుము మీ దినములు లెక్కించుడకు మాకు నేర్పుము అంటే మనము జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం కనిపెడుతుంటామో అప్పుడే జ్ఞానం అన్నది మనకు పెరుగుతుంటుంది నెక్స్ట్ మన దినములు ఎలా ఎట్లా ఉంటాయో లెక్కించుడకు మాకు నేర్పుమా అంటే అప్పుడు మనం ఏ విధంగా నేర్చుకుంటుంటామో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటుంటేనే కదా జ్ఞానం అన్నది పెరుగుతుంది ఒకటేసారి వాక్యం చదివినంత మాత్రం అర్థం కాదది ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతని ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాము అంటే ఒక్కటేసారి పరిశుద్ధాత్మ దిగదు కదా దాన్ని కనిపెడితేనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద కుమరింపబడుతుంది ఆ టైంలో కూడా అంతే ఆ అందరూ కూడా ఆ పైన మెద్య మీద కూర్చొని దేవుని సన్నిధిలో వాళ్ళ పరిశుద్ధాత్మని కనిపెడుతూ ఉంటేనే దేవుని ఆత్మ వాళ్ళ మీద గాలి వచ్చి ఆ వాళ్ళ అప్పుడు వాళ్ళందరూ భాషలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అదే రీతిగా దేవుని యొక్క వాక్యం కూడా ఇది అక్కడ అదే చెప్తా అంటే దేవుని కనిపెట్టడం వల్ల మనకు జ్ఞానం అనేది పెరుగుతుంది కలుగుజేయము మీ తినములో లెక్కించేటకు మాకు నేర్పు అంటే ప్రతిదీ మనము దేవుని సన్నిధిలో నుంచే ప్రతిదీ మనం నేర్చుకోవాలా అని ఇచ్చిన ప్రతి వాక్యంలోనూ మనకు జ్ఞానం అనేది కలుగుతుంది అందుకే ప్రతిదీ మనకు ఆ ఏదైనా కానీ ఆయన కనపెడతా ఉంటేనే మనకు దేవుడు జ్ఞానం అనేది ఇస్తా ఉంటాడు మనము నిర్ ఆ మనము నిర్ణయింపబడిన రీతి ఆయన తెలియజేసి ఉన్నది మనము మట్టివారం ఆయన జ్ఞానము చేస్తూ జ్ఞాపకము చేసుకొని ఆ అప్పన్న మనకు చెప్తూ ఉంటాడు ఒకసారి అప్పన్న చెప్పి ఆ ఎట్లా మట్టి కోసము మాణిక్యాన్ని వదిలేసుకోవడం అంటే ఇదే అనమాట అంటే నిజమైన దేవుని మనం తెలుసుకొని కూడా ఇంకా మట్టివారిలాగానే జీవిస్తున్నామని దేవుడు జ్ఞాపకం చేసుకుంటుంటాడు అందుకే అట్లా మనము మట్టి వారిలాగా ఉండకుండా దేవుని యొక్క మాణిక్యంగా మనం వాడబడాలన్నమాట కదా పాట కూడా కదా మట్టి కోసం మాణిక్యాన్ని వదిలేసుకున్నారంట మళ్ళీ దేవుడు అదే అనుకుంటున్నాం ఈ ప్రజలకు ఎంత చెప్పినా వినకపోతే వాళ్ళ ఒక మట్టి వరలాగానే అని అంటే గొప్ప జనం విషయం దేవుడు వాళ్ళకు ఎంత సత్యం బయలుపరిచినా ఆ సత్యం వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళు తృణీకరించుకుంటున్నారంటే దేవుని వాళ్ళు దూరం చేసుకుంటున్నారే అని అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ దేవుడే చెప్తున్నా తెలియజేసి ఉన్నది మనము ఆ మట్టి జ్ఞాపకము చేసుకొని అంటే మట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడే ఒక్కసారి దేవుడు మనకు లైఫ్ ఇచ్చిండు లైఫ్ లో ఫస్ట్ ఆయన సృష్టి అంతట్లో అన్ని సృష్టించినా ఫస్ట్ ప్రేమించింది ఆయన మనకి ప్రేమించినాక ఆయన మన దగ్గరికి వచ్చినాక మన కనిపెట్టినాక జ్ఞానం కలిగి నడుచుకున్నాక అంత తిరిగి పర్ఫెక్ట్ గా ఉన్నాక లాస్ట్ కి అది అన్నిట్లో అమూల్యంగా తయారై లాస్ట్ కి కొంచెం పోయినా ఆ షేప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమండ్ ఉంది ఆ డైమండ్ కి ఒక మంచి షేప్ చేసేదనుకో ఫ్లవర్ షిప్ ఒక కొంచెం దానికి రెక్క పెరిగినా అది మొత్తం స్పోయిలత కదా ఇది కూడా అంతే అనమాట అంటే దేవుడు ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంది వీళ్ళకు నేను ప్రతిదీ నేర్పించినను జ్ఞానం చేత అన్ని నేను వాళ్ళకి నేర్పించినను వాళ్ళ దినములు కూడా నేను లెక్కించుటకు వాళ్ళకి ఏ విధంగా ఉండాలో అది కూడా నేను నేర్పించినను అన్ని నేర్పించాక కూడా మళ్ళా వాళ్ళు తిరిగి మట్టి వాళ్ళలాగా తయారైనారైంది అని దేవుడు ఆ విధంగా అనుకుంటున్నాను కాబట్టి మనం మట్టి వాళ్ళలాగా ఉండకుండా మరి మట్టి కోసము వాళ్ళందరూ మాణిక్యాన్ని వదిలేసుకోరు మనం అట్లా ఉండద్దు దేవుని గట్టి పట్టుకోవాలా మనలో ఉన్న మట్టిని దులిపేసుకోవాలా అంటే ఆత్మీయమైన జీవితంలో మనం యుద్ధంలో విజయం పొందాలా మనకు ప్రతిరోజు దేవుడు దినములు లెక్క కాబట్టి మనలో ఇంకా అతిక్రమం ఏముందో మనలో ఇంకా పాపం ఏముందో మనము విడిపెట్టని కొన్ని పీడిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో మంది సేవకులే కానీ బయటనే కానీ ఇక్కడే కానీ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఒకటేసారి స్మోకింగ్ మానేసుకోలేరు కదా ఇది కూడా అంతే కొంతమంది తప్పుల మీద తప్పులు చేసునే ఉంటారు కానీ అది మానేసుకోవడానికి సమయం పడుతుంది కానీ ఎప్పుడైతే దేవుణ్ణి కరెక్ట్గా ఆ వాక్యం వాళ్ళ రుదానికి తక్షణమే వాళ్ళు మానేసుకుంటారు అది మనం కూడా అంతే ఇంకా మనలో ఏదైనా అతిక్రమం మనలో ఇంకా పాపం ఉంటే అనేసి అందులో మన జీవితాన్ని అమూల్యంగా పెట్టుకోవడానికి చూద్దాము ఎందుకంటే సమయం అనేది లేదు కాబట్టి ప్రతి సమయాన్ని ఉపయోగించుకుందాము ఎక్కడ సమయం దొరికినా దేవుని సేవకు పరిగిద్దుదాము కన్ను పెట్టుకుందాం ఆయన రాకడం మరి ఆయన వాక్యాన్ని ఎప్పుడు మన హృదయపాలకలపై ఉండేలాగా మేము ప్రార్థన చేసుకుందాము మరి ఆయన ముద్రలు మనం అందరం శీలింపబడ్డాం కాబట్టి ఇంకా అనేకలు కూడా ఆయన సన్నిధికి రావాలని ప్రార్థన చేసుకుందాము మరి దేవుడి చిన్న వాక్యం ఆశీర్వదింపబడిన సుత పర్చుందిగా గొప్ప దేవ తండ్రి ఎస్సు ప్రభా వాక్య మీరు మాట్లాడినారు నేనా ప్రభా దావి మహారాజా యస్సు ఆయన చేసిన తప్పు ప్రభా ఆయన పశ్చాత్తాపడిన ఎస్సు ప్రభ నిజంగా ప్రభా ఆ మహారాజా ఇల్లు ప్రభ నీ దగ్గర ప్రభా గోజాడినడు ఆయన పశ్చాత్తాపడినడు మీరు అందరినీ క్షమించినది ఎస్సు ప్రభా ఆయన ఎస్ అనికెంతో వందనాలేనా ప్రభా అలాంటి తగ్గింపు జీవితం మాకు అందరికీ దయచేయండి అలాంటి హృదయం మాకు దయచేయండి దేవ యస్సు ప్రభా నీకు వందనాలు వాక్యం ద్వారా మాట్లాడేదైనా లోకం భయంకరంగా పొందినైనా అనేక మంది ప్రభా ఏసు ప్రభా తండ్రి వాళ్ళు పరిస్థితి ఘోరంగా పొందిస్తు ప్రభా లే సిస్టర్ చెప్పిన సాక్షిని బట్టి నీకు వందనాలైనా తండ్రి ఆ సిస్టర్ కూడా మీరు ముట్టండి తాకండి అలాంటి వ్యక్తి అలాంటి ప్రభా సిస్టర్స్ అనేక మంది పరిశ్రమలు ఉన్నారు ఇస్తు ప్రభా వాళ్ళ సమస్య నుంచి వాళ్ళ పెరుగుదల ఇచ్చేయండి లేవా నీకు ఎంతో వందనాలైనా సిస్టర్ చెప్పిన వాక్యాన్ని ఎందుకటి పదింపు దేయండి నిజంగా ప్రభా లోకంతో స్నేహం దేవులతో వైరం అనుభవిస్తు ప్రభా నేను యశ్వభానికి ఎంతో వందనాలు ప్రభా ఈ వాక్యం అనేక చోట్లలో అనేక హృదయాలు నాటబడాలా దేవా ఏసు ప్రభా మీ రాకల త్రోలో నిశ్వభ ఈ వాక్యాన్ని ఫలింప చేయండి తల్లి నీకెంతో వందనాలు యేసు ప్రభా ఈ వాక్యం పట్టుకొని అనేకలు మారిరక్షణ పొందాలా తండ్రి ప్రభా ఈ వాక్యాన్ని ప్రభ అనేక చోట్ల ప్రభావ తండ్రి అయినా మీరు గొప్ప కార్యం జరిగించండి తండ్రి దేవానికి ఎంతో వందనాలు మీరు ఆకల త్రోలో ఇస్తు ప్రభా సిండి అందరినీ మీరు వాడుకోండి మీ సేవ నిమిత్తం మేమందరం వాడబడాలా అనేక చోట్ల పోవాలని యొక్క సత్యాన్ని ప్రభావ అనేక చోట్ల మేము పెద్ద చెల్లాలి లేదా మీరు వినేవారే కాకుండా ప్రభావ చెప్పేవారిగా ఉండాలి ప్రభావ లేరు మమ్మల్ని వాడుకొని మీకు ప్రభుత్వం భద్రపరుచుకున్నారు మీకు వందనాలి తండ్రి ఏసయా ఈ రాత్రితో మీ కళ దర్శనం మాకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసీ విశ్వం కృష్ణ అంతే అమేన్ ృపా సమాధానం పరిశుద్ధాత్మందరికీ సదా కలయిన్ ఆ మెయిన్ ప్రెజర్డ్ బెదర్ అందరికీ ప్రెజర్ బెజర్ ప్రెజర్ అందరికి ప్రెజర్ బెదర్ ప్రెజ అక్కడరాజ్ సార్ అందరూ